हरि ओ श्रुतिस्मृतिपुराल करुणा नमा भगवत्दशर लोकशंक ओम आप्याय मांगाक्शुश्रोत्र श्रोत्रमथो चर्वा सर्व ब्रह्म उपनम ब्रह्म निराकु मा मा ब्रह्म निराको అనిరాకరణమస్వనిరాకరణం మేస్తూ తదత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్ మయి సన్ శాంతి శాంతిశాంతి ్రహ్మత్వం వి అదే బ్రహ్మం నువ్వు తెలుసుకో అంతేగాని దేన్నైతే దృశ్యముగా ఇదమ్మంటే ఇది ఇది అనే పేరుతో ఉపాసన చేస్తూ ఉంటారో అది దృశ్యముగముక ఏది దృశ్యమో అది జడము నశ్వరము అవుతుంది కనుక ఇది ఇది ఇది అని ఉపాసన చేసేటువంటిది బ్రహ్మవతు నేరం ఎదిదం ఉపాసతే ఇప్పుడు ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అని ఒక ప్రశ్న ఉన్నది అంటే అల్టిమేట్గా కాదండి ఉపాసన కోసం మేము ఆకారం పెట్టుకున్నామంటే తప్పు కాదు తప్పు కాదు కాదు రైట్ కూడా కానీ పర్సనల్ గార్డ్ అంటారు దట్ ఈజ్ ఫైన్ బట్ అల్టిమేట్ గా ఏది ఫర్ ఆల్ అది బాగా అల్టిమేట్ గా అప్స నేను అప్సల్యూట్ సెన్స్ ఆ పర్సనల్ గాడ్ కూడా ఫర్ సమ్ only ఓన్లీ ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఓన్లీ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ ఫైనల్ ట్రూత్ సో ఈశ్వరుడు ఫైనల్ గా అబ్సల్యూట్ సెన్స్ లో సాకారుడా నిరాకారుడా అన్నట్లయితే నిరాకారుడే ఎందుకంటే ఆకారం ఉన్నట్లయితే సర్వవ్యాపిత్వము ఘటిల్లాడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అనే మాటలు ఉన్నాయి చూసారా ఇవి సాకార ఈరుని మీడ ఇవి వర్తించవు ఎందుకంటే ఒక పరిచ్ఛిన్నమైన ఆకారం కలిగిన ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాలేడు కొంత తెలుసున్నవాడు అవుతాడు చాలా తెలుసున్నవాడు కూడా అవుతాడు కానీ సర్వము తెలుసున్నవాడు సర్వమును చేయువాడు సర్వశక్తివంతుడు సర్వమును వ్యాపించి ఉండువాడు అనేది సంభవం కాదు అలాంటి ఇష్యూస్ వస్తాయి తర్వాత ఇంకో ప్రశ్న వస్తున్నాయి ఈశ్వరుడు చేతనుడా జుడు చేతనుడైతే ఆకారం ఉండదు చైతన్యానికి ఆకారం ఉండదు అలా కాదు ఈశ్వరుడు తనకంటూ ఒక దేహాన్ని పెట్టుకున్నాడు అంటే కన్ను ముక్కు చెవి ఇలాంటివన్నీ చేతులు ఇవన్నీ తన కోసం పెట్టుకున్నాడు అని చెప్పాల్సి వస్తున్నాయి అప్పుడు అవి పెట్టుకోకముందు ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అంటే మనం నిరాకారుడనే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అల్టిమేట్ గా మీరు ఎలా చెప్పినా ఆకారమనేది కేవలము ఉపాసన కోసం పెట్టుకున్నదేనే తప్ప స్వయంగా స్వతహాగా ఈశ్వరుడు నిరాకారుడు అని చెప్పక తప్పదు అంచేతనే వ్యవస్థ ఎలాగంటే నిర్గుణ పరబ్రహ్మ దాన్ని సగుణ బ్రహ్మ గుణములను అధ్యారోపణం చేసి సగుణ బ్రహ్మను చేస్తాం సగుణ బ్రహ్మయందు సాకారాన్ని చేస్తాం నిర్గుణము నిరాకారమే కాబట్టి నిర్గుణమునకు సాకారము నిరాకారము అనే భేదం ఉండదు సగుణమునందు మాత్రమే సగుణ సాకారము సగుణ నిరాకారము ఇప్పుడు పృథ్వీ రూపంగా ఈశ్వరుడు సగుణ నిరాకారము వాయు రూపంగా ఈశ్వరుడు సగుణ నిరాకారం ఆపహా కూడా అంతే అప్పులకు ఒక విశిష్టమైన ఆకారమేముంటుంది ఏ పాత్రలో పోస్తే ఆకారం వస్తుంది అగ్ని అంతే అగ్నికి ఆకారమే ఉన్నది కాబట్టి ఈ తత్వములన్నీ కూడా నిరాకారములే ఆ తత్వముల రూపంగా ఈశ్వరుడు అన్నప్పుడు సగుణుడు సర్వ వ్యాపకుడైనాడు కదా సగుణుడు సగుణ నిరాకారుడు కాబట్టి సగుణము ఎలాగైతే నిర్గుణమునందు అధ్యారూపముగా స్వీకరిస్తామో అదేవిధంగా సగుణమునందు కూడా సాకారమును మనం అధ్యారూపంగా స్వీకరిస్తాము ఉపాసన కోసం అలా స్వీకరిస్తాము బట్ అల్టిమేట్లీ ఈశ్వరుడు సాకారుడు కాదు సగుణుడు సగుణుడు కాదు నిర్గుణుడు అని చెప్పాల్సి ఉంటుంది అది చెప్తున్నారు అల్టిమేట్ మాట ఇది నేదం ఎదిదం ఉపాసతే ఇదం ఇదం అని పేరు పెట్టి ఇగో ఇది ఇది అని మీరు ఎప్పుడైతే పెట్టి ఇగో ఇది దేవుడు అని సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచన అంటే మీరు సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు వెళ్తే బయట జయుడు ఉపజయుడు అని ఇద్దరు నిలబడే తొందర బొమ్మలు ఉంటాయి మీరు పూజ వాటికి చేయరు లోపల విష్ణువు విగ్రహం ఉంటుంది అదే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది దానికి పూజ చేస్తారు ఎందుకు అలా చేసావు అంటే మీరంటారు అది దేవుడు ఈ రెండు దేవుడు కాదు అని మీరు చెప్తారు అంచేది దేవుడికి పూజ చేసినా ఈ రెండింటికి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏది దేవుడు అనేది మీ అధీనంలోకి వచ్చేసింది మీరు గమనించేరలేదా అదే మీరు దేనిని దేవుడని భావన తెస్తే అది దేవుడు అయిపోతుంది సపోజ్ ఎవడో మహాభక్తులు వచ్చి ఆ లోపల ఉన్న విష్ణు దేవుడు అని తెలియక ఈ జయుడు విజయుడు ఇద్దరు నిలబడి ఉంటారు వీళ్ళలో ఒకడనే దేవుడని మహాపూజ చేసేసాడు అనుకోలేదు సపోజ్ ఆ భక్తుని యొక్క భక్తి వ్యర్థమా లేకపోతే సఫలమా అంటే సఫలమని చెప్పాల్సి వస్తుంది కాబట్టి రావించం రావణ్ పూజించవుడు రావడం అలాగే కాబట్టి ఇదం ఇదం ఇదం అనే దాంట్లో మీ అధీనంలో పడిపోతాడు దేవుడు దేవుడు మీ అధీనంలో ఉన్నవాడు దేవుడు అవుతాడా లేకపోతే మీ వాక్కునకు వాక్కు మనస్సుకి మనస్సు బాక్కో బాక్ వాడు దేవుడు అవుతాడా లేకపోతే మీ అధీనంలో ఉండి మీ చేత పూజలు అందుకుంటూ మీరు పూజ చేస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనే పరిస్థితిలో ధూపదీప నైవేద్యాలకు దేవుడు కరువు అయ్యాయని వింటూ ఉంటారు మీరు సో ఇప్పుడు దేవుడు యథార్థమైన దేవుడు ఏదవుతుందంటారు మీ ఎదురుకుండా ఉండి మీ మీ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మీరు మాన్యాలిస్తే ఉంది లేకపోతే లేదు మీరు ధూపదీప నైవేద్యాలు పెడితే ఉంది లేకపోతే లేదు మీరు ఏది దేవుడు అంటే అది దేవుడు మీరు అనకపోతే దేవుడే కాదు ఆ రకంగా మీ యొక్క మీపై ఆధారపడి పరాధీనంగా ఉన్నది దేవుడవుతాడా లేకపోతే మీరు మాట్లాడితే మాట వెనుక చూస్తే చూపు వెనుక సంకల్పిస్తే సంకల్పము వెనుక ఒక శక్తి రూపంగా అది దేవుడవుతాడు అది మీరే ఆలోచించండి కాబట్టి నేదం ఎదిదం ఉపాసతే ఇదం ఇదం అనేప్పటికీ బ్రహ్మ అనే నామానికే భంగం వచ్చేస్తుంది బ్రహ్మ అంటే నిరపశయము అర్థం కాబట్టి తదేవ బ్రహ్మ ఇప్పుడు వాక్కు పరిచ్ఛిన్నం కానీ వాక్కు వెనకాల ఉండే శక్తి అది అపరిచ్ఛిన్నం ఎలాగా అది వాక్కు వెనకాలనే శక్తి మాత్రమే కాదు వినికిడి వెనకాల కూడా అదే శక్తి చూపు వెనకాల కూడా అదే శక్తి అని ఈ విధంగా పరిచ్ఛన్నముల వెనుక ఉండే అపరిచ్ఛిన్నమైన తత్వము అని అది బ్రహ్మవుతుంది తప్ప ఇది ఇది ఇది అని మీ యొక్క అధీనంలో మీరు చెప్పినట్టు చేస్తూ ఉండేటువంటి ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే నేను చెప్పినట్టు వింటాడు దేవుడు పూజారి పూజారి దగ్గరికి వెళ్ళామండి ఈ పూజ ఇలా చేశారు ఎటు ఇలా కాకుండా అలా చేయాలి కదా అంటే చూడాయా మా దేవుడు మేము చెప్పినటువంటి అలాంటి ఇదం ఇదం ఇదం దైవం అవుతుందా అపరిచ్ఛన్నమైనటువంటి ఆ ఆత్మచైతన్య ప్రకాశమే దైవం అని మీమాంస చేసుకుని తదేవ బ్రహ్మత్వం బుద్ధి నేదం ఎదిదం ఉపాసతే అయితే మరి ఇది ఇది అని పూజ చేస్తున్నారు కదా అంటే ఇట్ ఇస్ ప్రిలిమినరీ స్టేజ్ మనం ఆ సత్యాన్ని మనవరాలు సో దీన్నే స్వామి వివేకానంద ఏమన్నారంటే కిండర్ డాక్టన్ రెల్జీ అని అన్నారు దట్ ఈస్ వాట్ హీస్ సెడ్ ఈస్ ఎ ప్రిలిమినరీ స్టేజ్ దర్స్ వై యూ షుడ్ నాట్ రిమైన్ ఇన్ దట్ స్టేజ్ పర్మనెంట్లీ అలాగే ఓ మాట అంటాడు పర్సనల్ గాడ్ అనేది ఒకటి పెట్టుకోవచ్చు ప్రతివాడికి ఓ పర్సనల్ గాడ్ ఉంటాడు బట్ ఈవెన్చువల్లీ వీ రైజ్ అబౌ దాట్ అది ఆ సెన్స్ లో ఆ వాక్యాలను తీసుకోవాలి సో ఇప్పుడు ఆ రెండో వాక్యాన్ని భవిష్యకారులు అందుకుంటున్నారు తదేవా ఆత్మస్వరూపం తదేవ బ్రహ్మ అదియే బ్రహ్మ అది అంటే ఆత్మస్వరూపం తన యొక్క స్వరూపం తనదైన స్వరూపం ఆత్మ అంటే తాను తన స్వరూపం అంటే తనదైన ఎస్సెన్షియల్ నేచర్ ఒకటి ఉన్నది తన తన సారతత్వము ఆత్మ అంటే సారతత్వము పైకేమో రూపాలు నామాలు ఎన్నున్నా సారతత్వం ఒకటి ఉంటుంది ఇప్పుడు పేరు మార్చుకుంటారు కొంతమంది కొంతమంది పేర్లు మార్చుకుంటారు ఈ మతం మారినప్పుడల్లా పేర్లు మారుతూ ఉంటాయి అలాగే సన్యాసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకోవడం అనేది ఒకటి ఉంటుంది ఈ విధంగా పేరు మార్చుకోవడం అనేది మనం లోకల్లో చూస్తూ ఉంటుంది పేరు మారితే లోపలున్న సారతత్వం మారిపోతుందా మారిపోదు అలాగే ఆకారం మారిపోతుంది మీకు తెలుసో తెలీదో మీకు పాస్పోర్ట్కి చేంజ్ ఆఫ్ అపియరెన్స్ అని ఉంటుంది అది ఒక సెపరేట్ సర్టిఫికెట్ వీడు పాస్పోర్ట్ ఇరవై ఏళ్ల పాస్పోర్ట్ ఇవ్వడం మానేశారు ఒకప్పుడు ఇచ్చేవారు ఇరవై ఏళ్ల పాస్పోర్ట్ ఇప్పుడు పదేళ్లకే ఇస్తున్నారు ఎందుకని చేంజ్ ఆఫ్ అపియరెన్స్ ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఉండడు వీడు వాడు ఫోటో చూసి వీడికేసి చూస్తాడు చూస్తే వీడు వీడు ఒకటేనా అవకాశం నాకు నన్ను పట్టుకున్నాడు ఒక ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అమెరికన్ A photo you see, no you see, hey come on, you don't seem to be the same guy, and I'm tired. And then in Japan, should, as age comes, it happens, and they say, we have a right order. Change of appearance. Certificate on to me, we have a certificate. Then go perform on to me, ah, uh, mali katha photo peti, aap aata passport sthāna lai katha photo peti sthāna lai katha photo peti sthāna lai. Every time, a passport badali, ije mali katha passporti vali, vāle vujani allāhi nādhāra nādhāra nādhāra nātā, photo sarpattal lai katha nādhāra nādhāra nādhāra nādhāra nādhāra nādhāra అని మళ్ళీ దానికి ఒక ప్రొఫార్మా కాబట్టి అపిరెన్స్ మారతాయి ఆబ్వియస్లీ టు ది ఎక్స్టెంట్ దట్ యూ నీడ్ అది మన పాస్పోర్ట్ దాంట్లో బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్లలో కూడా ఉండే చేంజ్ ఆఫ్ అపీయరెన్స్ అని కానీ లోపల ఉండే సారతత్వం మారదు అది అది స్వరూపం అంటే ఆత్మస్వరూపం దాన్ని ఇంకంటే ఎక్కువ వ్యాఖ్యానం చేయటం కుదరదు సో మారి వాటి వెనుక ఉండే మారని తత్వము అది ఏదైతే కలదో అదియే బ్రహ్మ తదేవా అంటే ఆత్మస్వరూపమే బ్రహ్మ బ్రహ్మ అనే దానికి అర్థమేమిటంటే నిరతిశయం దీనికంటే అతిశయించినది మరొకటి లేదు దీనికి వ్యవస్థలాగంటే దృశ్యము కంటే ద్రష్ట అతిశయము ఎందుకంటే దృశ్యము ద్రష్టపై ఆధారపడి ఉంటుంది వేరేస ద్రష్ట దృశ్యము స్వతంత్రంగా ఉంటాడు ద్రష్ట లేనిదే దృశ్యము లేదు కానీ దృశ్యం లేకున్నా ద్రష్ట ఉంటాయి ద్రష్టపై ఆధారపడి దృశ్యం ఉంటుంది కానీ ద్రష్ట దృశ్యముపై ఆధారపడి ఉండడు ఇన్ ద సెన్స్ దృశ్యము కంటే ద్రష్ట సుపీరియర్ అతిశయము ద్రష్ట కంటే మనసో మనహ వాచోహ అది సుపీరియర్ ఆత్మ సుపీరియర్ ఆ ఆత్మ కంటే ఇంకా సుపీరియర్ ఏం లేదు దే కాదండి వైకుంఠలో నీ వైకుంఠం కూడా వైకుంఠం ఇదంలో పడింది వైకుంఠం బ్రహ్మాండంలో పడిపోతుందా వైకుంఠంతో సహా బ్రహ్మాండం వైకుంఠంలో స్పేస్ ఉంటుందా ఉంటుంది వీళ్ళు ఏమైనా వర్ణిస్తారంటే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది లోపల బిల్డింగ్లు ఉంటాయంటే మరి స్పేస్ ఉన్నట్టే కదా స్పేస్ ఉందంటే స్పేస్ కూడా జగత్తులో భాగం అది దృశ్య దృశ్య కోటిలో పడుతుంది స్పేసు టైము దృశ్య కోటిలో పడతాయి అంటే వైకుంఠము స్వర్గము పాతాదము అన్ని కూడా దృశ్య కోట్లు పడిపోతాయి అన్ని దృశ్య కోట్లో పడతాయి కాబట్టి దృశ్యము దృశ్యము కంటే ద్రష్ట గొప్పవాడు ద్రష్ట కంటే ద్రష్ట యొక్క స్వరూపము ఆత్మ అది గొప్పది దానికంటే గొప్పది ఇంకేమీ లేదు కాబట్టి దానికి బ్రహ్మ పేరు నిరతిశయం సరిగ్గా ఇదే అభిప్రాయంతో దానికే చాంద్రోగ్యోపనిషత్తులో భూమా అని కూడా పేరు పెట్టారు భూమాఖ్యం భూమా అని కూడా పేరు మీకు అక్కడక్కడ భూమయ్య అనే పేరు కనపడుతూ ఉంటుంది ఈ పేరు మీకు తెలంగాణ ఏరియాలో కొంచెం మోర్ పాపులర్ దాన్ అదర్ ప్లేసెస్ భూమయ్య భూమారావు భూమయ్య ఇత్యాది దట్స్ బ్యూటిఫుల్ నేమ్ సో ఆ పరమాత్మకు భూమా అనే పేరు తర్వాత దానికి బ్రహ్మ అనే పేరు నిరతం అనే అర్థమే అసలు ఎలా వచ్చింది ఆ పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే బృహత్వా బ్రహ్మా బృహ బృహి వృద్ధవు అనే ఒక ధాతువు గలత రెండు ధాతువులవి బృహ బృహి బృహి ఈ విద్వర్ణం సో ఈ ధాతువుల నుండి బ్రహ్మ పదం పుడుతుంది బ్రూ ఉంది కదా ఆ రూ ఆ రూకి రభావము వస్తుంది అంటే రూ కాస్త రా ప్రభావం వస్తుంది రుతోహలో ధాతో హో ఉంది సూత్రం ఈ ధాతువు హల్లు పక్కన ఉన్న రు అది హలంతమైంది మళ్ళీ బృహేదైంది కాబట్టి దానికి ప్రభావం వస్తుంది కొన్ని సందర్భాల్లో బ్రహ్ అవుతుంది బృహూ కాస్త బ్రహ అవుతుంది దానికి మా అక్కడ చేంజ్ చేస్తే బ్రహ్మ అది అలా వచ్చింది కాబట్టి బృహ బృహి వృద్ధం ఏదైతే గొప్పది పెద్దదియో పెద్దది అంటే ఎలా పెద్దది అన్నారంటే ఇప్పుడు చూడండి పెద్ద చిన్న అన్ని కూడా ఆకాశంలోనే ఉంటాయి ఇప్పుడు హిమవత్ పర్వతము పెద్దది ఈ రాయి చిన్నది ఒక చిన్న రాయి చూపించి ఇది చిన్నది కొండ పెద్దది చిన్నది అన్నా ఆకాశంలో అంతర్గతమై ఉంటుంది పెద్దది కూడా ఆకాశంలో అంతర్గతమై ఉంటుంది ఇక్కడ పెద్దది అని అంచేతనే ఎప్పుడు కూడా పెద్దది అనేది సాపేక్షంగా ఉంటుంది దేనికంటే పెద్దది అనే మాట ఉంటుంది ఇప్పుడు ఇక్కడ దోమలు పెద్దవిగా ఉన్నాయి అంటే అర్థం బుద్దింకల్లా ఉన్నాయని కాదు ఎంత పెద్ద దోమైనా కూడా చిన్నదిగానే ఉంటుంది బుద్దింకతో పోలిస్తే కాబట్టి ఈ పెద్ద అనేది ఎప్పుడు కూడా సాపేక్షము అయితే బృహ అని బ్రహ్మ నిరపేక్షమైన పెద్దతనం అది ఇక్కడ పెద్దతనం నిరపేక్షమైన పెద్దతనం అప్సల్యూట్ పెద్దతనం నాట్ రిలేటివ్ పెద్దతనం అప్సల్యూట్ పెద్దతనం అంటే ఏంటంటే ఏ దేనీయంలో అయితే చిన్న పెద్ద అనేటువంటి రిలేటివ్ స్టేటస్లు ఉంటాయో ఆ ఆకాశమునకు అతీతమైనది అంటే దేశపరిచ్ఛేదమునకు అతీతమైనది అంటే ఆకాశాంతర్గతమైన దానిని ఇది చిన్న ఇది పెద్ద అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది రిలేటివ్గా ఉంటుంది సందర్భాన్ని బట్టి మారిపోతుంది ఇప్పుడు కొండ రాయి రాయి కొండ పెద్దది కానీ కొండ హిమాలయములు ఇంకా పెద్దవి మన ఊళ్ళో ఉన్న కొండ కంటే హిమాలయములు ఇంకా పెద్దవి కాబట్టి దేనిని మనం పెద్దంటామో దాన్నే మళ్ళీ ఇంకో చిన్న అనాల్సి వస్తుంది కాబట్టి పెద్ద చిన్న అనేటువంటి సాపేక్షములైన కొలతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆకాశాంతర్గతములై ఉంటాయి విత్ దిస్ స్పేస్ ఉంటాయి బ్రహ్మ పెద్దది అంటే దేనికంటే పెద్దది ఆకాశాంతర్గతమైన ఒకదానికంటే పెద్దది అని చెప్పడంలో అది బ్రహ్మ యొక్క గొప్పతనం కానే కాదు ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ది స్పేస్ ఇట్ సెల్ఫ్ అంటే స్పేస్ కంటే పెద్దది దాన్ని ఏమన్నారంటే బ్రహ్మాండము కంటే పెద్దది స్పేస్ ఎందుకంటే స్పేస్ కంటెన్స్ ది బ్రహ్మాండ కదా ఇప్పటి లోకాలు భూర్భువసువర్ లోకములు మూడు కూడా దేని ఏం ఉన్నాయి స్పేస్ ఎందు ఉన్నాయి కాబట్టి స్పేస్ ఎన్వలప్స్ ద్రీ లోకాస్ ఆ స్పేస్ కంటే పెద్దది అంటే కాంట్రడిక్షన్ అవుతుంది స్పేస్ కంటే పెద్దది అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది స్పేస్ అంతర్గతమైన దాంట్లో పెద్ద చిన్న అనేటువంటి మాటలు ఉంటాయి స్పేస్ కంటే అంతర్గతం కాకుండా వితిన్ స్పేస్ లేకుండా పెద్ద చిన్న అనే మాటే ఉండడానికి వీలు లేదసలు అంటే దాని అభిప్రాయం ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ స్పేస్ ఇన్ ది సెన్స్ దట్ ఇట్ ఈస్ బియాండ్ the descriptions of small and big and of the planet. It is beyond space and a... Beyond space and a space in tundya adhintunyani kadhu. Or the elegant descriptions of possible kadhu, beyond space and a padhu. And the idea of space, and therefore the idea of small and big, do not apply here. It is spaceless. It is beyond space, and it is spaceless, and it is the origin of the space. ఆత్మన ఆకాశ సంభూత సో ఆ విధంగా ఆ బ్రహ్మానే శబ్దాన్ని అర్థం చేసుకోవాలి అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన మనిషి యొక్క బుద్ధి అందు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి నామరూప బుద్ధి దేశబుద్ది కాలబుద్ధి అనే బుద్ధిలో ఇంట్రెన్సిక్ గా ఉంటాయి ఏదైనా ఒక తత్వము లేక పదార్థం ఉన్నట్లయితే బుద్ధి వెళ్లాలోచిస్తుందంటే దాన్ని నామరూపములలో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఊళ్ళోకి ఎవడన్నా కొత్త మనిషి వచ్చాడు అనుకోండి ఆ ఊళ్ళో అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దవాళ్ళు వాళ్ళకి వీడిని ఏ కేటగిరీలో వెయ్యాలో అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు మరీ కొత్త మనిషి ఏదో ఒక కేటగిరీలో పడేయాలి వాడిని అందుకోసం వాళ్ళు కిందకి పైకి చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇంక తట్టుకోలేరు ఆ లోపల ఉన్నటువంటి ఆ మనస్సులో దొలిచేస్తూ ఉంటుంది అనమాట పిలిచి ఎలా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగేస్తారు అడిగేస్తే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చేవా అని అడిగితే నేను ఫలావా ఓహో నువ్వు ఆయన సూరయ్యారు అబ్బాయి వాను సరే పోహ్ అని అంటారు అంటే వాడిని ఏదో ఒక కేటగిరీలో పడేస్తే గానీ వాళ్ళ మనస్సుకి తృప్తి ఉండదు ఆ నామరూపాల్లో ఫిక్స్ చేసేయాలి ఇప్పుడు ఇది ఎలాగంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తారు నామరూప బుద్ధి చెప్తున్నా మీకు ఈ పోస్టాఫీస్లో షార్టింగ్ అని ఉంటుంది రైల్లో వాళ్ళు షార్టింగ్ చేస్తూ ఉంటారు రైల్లో మెయిల్ మెయిల్ డబ్బా ఒకటి ఉంది దాంట్లో పూర్వం చేసి వారు ఇప్పుడు పోస్టాఫీస్ అంతా మారిపోయి ఉంటుంది ఇప్పుడు పోస్టాఫీస్లో డబ్బులు కట్టడం తీసుకోవడం తప్ప ఉత్తరాలు ఇవ్వలేమేమో అని నేను సో వాడు ఓ కావరో కార్డో ఇలా తీస్తాడు ఆ గుట్టలోంచి ఇలా తీస్తాడు తీసి చూసి ఏదో డబ్బాలో పడాలి అక్కడ ఒక డబ్బాలు ఉంటాయి ఇరవై యాభై డబ్బాలు ఉంటాయి ఏదో దాంట్లో బడా వాడు అది చూసి ఏ డబ్బాలో వేయడం వేయాలో అర్థం కాక అలా ఉండిపోతే వాడు ఫ్రీజ్ అయిపోతాడు హీ బికమ్స్ హీ బికమ్స్ డల్ అ డల్ మతి పనిచేయడం బుద్ధి పనిచేయడం మానేస్తుంది చేతులు కళ్ళు పనిచేయడం మానేస్తాయి ఉరికేలాగా ఒక బొమ్మలాగా ఉండి గాలి పీలుస్తూ ఉంటాడు తప్ప హీ లూజ్ సాల్వ్ హీస్ ఫ్యాకల్టీస్ ఏమిట్రా అలా అయిపోయావని పక్కవాడు అడిగితే ఈ కాగితం దేంట్లో వేయాలో నాకు అర్థం కాట్లేదు వాడు వచ్చి చూసి ఓహో ఈ దీంట్లో పెట్టు అనగానే అమ్మాయ దాంట్లో పెడితే వాడు మళ్ళీ స్వస్థతని చెందుతాడు హ్యూమన్ మైండ్ అలా ఉంటుంది ఇట్ కెనాట్ రిమైన్ అట్ పీస్ అంటిల్ ఇట్ పుట్స్ ఇన్ టు కేటగిరీ నామరూప బుద్ధి అంటారు అది అర్థమైందా మీకు నామరూపబుద్ది అంచేతనే హ్యూమన్ మైండ్ అలా ఉండబట్టే వీళ్ళు దేవుణ్ణి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు దేవుడు అంటే ఏమిటి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయరు ఏం చేస్తారంటే దేవుణ్ణి నామరూపాలనే ఒక పిజియన్ హోల్ అంటారు ఒక కేటగిరీలో పెట్టేసి వీళ్ళు ఊరుకుంటారు దేవుడు అంటే శివుడు అని ఒక కేటగిరీలో పెట్టేసి ఊరుకుంటారు ఇలా అడ్డంగా గీతలు తీసేసుకుని హాయిగా ఉండిపోతారు హ్యాపీ ముందు ఆ శివుడు దండం పెట్టేసి ముఖాన్ని గట్టిగా అడ్డంగా గీతలు పెట్టేస్తే ఇంకేముందు బ్రేక్ఫాస్ట్కి రెడీ అని అర్థం అది ఆ భయం బ్రేక్ఫాస్ట్ హీ కెన్ టేక్ అలాగే ఇంక ఇంకా ఇంకో కేటగిరీ ఉన్నది వీళ్ళకంటే వాళ్ళు బలవంతులు చాలా పొగరుమూతులును చాలా జబర్దస్త్ వాళ్ళు వాళ్ళు నిలువు వాళ్ళ వాళ్ళ నోరు కూడా చాలా పెద్దది వాళ్ళ రీచ్ చాలా పెద్దది నోరు చాలా పెద్దది వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు విష్ణువు ఒక కబ్బిహోల్ అనేది అంటారు దాంట్లో పెట్టేసి దారిసేట నామం పెట్టేస్తే అయిపోయిన ఇంక ఈ రోజు మనం ఎలా ఉన్నా నడిచిపోతుంది ఎందుకంటే దేవుణ్ణి ఆల్రెడీ సెటిల్డ్ దేవత దేవ దేవ దేవాయిష్యూ సెటిల్ చేసేసిన తర్వాత నవ్వు దేవా కెనాట్ కంప్లైంట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ థింగ్స్ నావ్ అనే ధోరణిలో ఉంటారు మనుషులు ఉంటారు దేవుణ్ణి కూడా నామరూప బుద్ధిలో కూర్చోవచ్చే ప్రయత్నం చేస్తారు ఇది నెంబర్ వన్ బుద్ధి రెండో బుద్ధి దేశ బుద్ధి వీడు ఎక్కడో చోట వీడిని అడ్రస్ పెట్టాలి చిరునామా లేకపోతే ఇప్పుడు మీరు రేషన్ కార్డులో చిరునామా లేకుండా రేషన్ కార్డు ఉంటుందండి కెన్ యూ థింక్అ్ అసలు మీకు మీ అడ్రస్ ఏమిటంటే పాస్పోర్ట్ కెన్ యూ థింక్అ్ పాస్పోర్ట్ విథౌట్ అడ్రస్ కెన్ యూ థింక్ అఫ్ ఏ ఐడెంటిటీ కార్డు విథౌట్ అడ్రస్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ అడ్రస్ నాకు అడ్రస్ లేదు నేను పలిం రాజ అని అంటే వాడ పాస్పోర్ట్ ఆఫీసరు వాడు దండం పెట్టి మీకు కావస్తే దండం పెడతాను దక్షిణిస్తా గాని మీకు పాస్పోర్ట్ మాత్రం ఇవ్వడం సంభవము కాదు అని వెనక్కి భంగం చేస్తారు ఈ కెనాట్ కాబట్టి దేశబుద్ది కాబట్టి హ్యూమన్ మైండ్లో డీప్లీ ఇమిగ్రెయిన్డ్ అంటారు అంటే బాగా లోతుగా ఆ సంస్కారము గుర్తు దాంట్లో లోతుగా పాతుకుని ఉంటుంది కాబట్టి దేశము ఫిక్స్ చేయాల్సిందే అంచేతనే మీరు చూడండి హ్యూమన్ మైండ్ యొక్క మూవ్మెంట్ ఇదంతా కూడా విష్ణువు అక్కడ వైకుంఠా ఉంటాడు దానికి జాగ్రఫీ మీరు ఎప్పుడైనా చూసారా విష్ణువుల యొక్క పుస్తకాలను అర్చిరాదిలోకములు అనే పుస్తకం ఉంటుంది దాని మీద జాగ్రఫీ నేషనల్ జియోగ్రఫీ వాడు మీకు ఇస్తకం ఈ జియాగ్రఫీ ఇది టూ డైమెన్షనల్ వెర్టికల్ అదేమి జాగ్రఫీ టూ డైమెన్షన్ వెర్టికల్ వదిలేండి త్రీ డైమెన్షనల్ అనుకోండి దాన్ని వెర్టికల్ త్రీ డైమెన్షన్ అన్నప్పుడు మీకు వెక్తికలు ఉండడానికి వీర్లేదు ఎక్స్పాన్సివ్గా స్పెరికల్ ఉండాలి తప్ప త్రీ డైమెన్షన్ అని పట్టుకుని వెట్టికలు అన్నాం బిట్ ఆర్డర్ సో అంటే వెట్టికల్ అంటే అర్థం ఏంటంటే ఇంక డౌన్ ఏ ఉండదు అర్థం ఇంకా బోటం ఉండదు బోటం ఇదే వెట్టికల్ ఈ వెళ్తూ వెళ్తూ ముందు భువహ భూహ భూమి భువహ సువహ తర్వాత మహహ జనహ తపహ సత్యం అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారి ఫోటో ఒకటి వేస్తాడు ఆయందాలోకం ఏ ఆయనకి ఎడవ వైపుని డౌన్ కైలాసం వేస్తాడు చూడండి ఎడవైపు డౌన్ వేస్తాడు కైలాసం కుడివైపు అప్పు గోలోకం వేస్తాడు ఆ సత్యాన్ని ఎక్కిగేల వైకుంఠం వేస్తాడు ఆ వైకుంఠం పైన గీత గీసేస్తాడు ఇంక దెర్ ఈజ్ నథింగ్ అబౌట్ దట్ దీన్ని దేశబుద్ది అని అంటారు దేశబుద్ధి ఏ ఎప్పుడు దేశంతో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకొకటి కాలబుద్ధి నేను పుట్టాను అని తన పుట్టుక గురించి ఎప్పుడు నేను పుట్టాను నేను చచ్చిపోతాను దానితోటి ఏమవుతుంది నేను పుట్టాను నేను పోతాను అన్నప్పుడు ప్రతిది అదే దృష్టి ఎప్పుడు పుట్టింది ఈ జగత్ ఎప్పుడు పుట్టింది అసలు జగత్తు సత్యమా మిథ్యయా తెలుసుకోకుండా ఎప్పుడు పుట్టిందని విచారమేమిటి వీటి సత్యమామిచ్చాన్ని తెలుసుకోకుండా ఎప్పుడు పుట్టింది అని విచారణ చేస్తూ ఉంటాడు దేవుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు కాలము ఈ మూడు బుద్ధులు ఉంటాయి వీటికి అతీతమైన తత్వము అయితే ఓకే తర్వాత ఇది విద్ధిత్వం బొమ్మని భాష్యకారులు ఎందుకు పెట్టారో తెలిసినా మీకు అక్కడ ఎందుకు పెట్టారంటే లోటు మధ్యముక వచ్చినామని చెప్పడం కోసం పెట్టారు లోటు మధ్యమ పురుష యొక్క వచనం గుర్తుపట్టరా అని చెప్పడం కోసం వొమ్మని పెట్టారు ఓకే నీవు తెలుసుకో తెలుసుకో అంటే చాలు తెలుసుకో అంటే చాలు నీవు తెలుసుకో ఓకే కాబట్టి ఆ ఆత్మస్వరూపమే బ్రహ్మ అని నీవు తెలుసుకో సో దాన్నే కొంచెం విస్తారం చేస్తున్నారు అది తదే బ్రహ్మత్వం విద్ధి అన్నదానికి తాత్పర్యం రాస్తున్నారు ఆయన ఎై వాధి చోహవాక్ చక్షుశక్షు శ్రోత్ర శ్రోత్రన కనందం బ్రహ్మాదయ సంవ్యవహారా అసంవ్యవహార్యే నిర్విశేషే పరే సామ్యే బ్రహ్మణి ప్రవర్తన్ బ్రహ్మ అంటే అర్థం చెప్తున్నారు బ్రహ్మ అంటే దేశబుద్ధి కాలబుద్ధి నామరూపబుద్ధి వీటికి అతీతమైనటువంటి ఆత్మతత్వమునకు బ్రహ్మ అని పేరు పెట్టారు కదా ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ దేశబుద్ధికి కాలబుద్ధికి నామరూపబుద్ధికి అతీతమైన బ్రహ్మ అంటే అనేక ప్రశ్నలు ఉదయిస్తే ఆ బ్రహ్మనేది అసలు ఉందా అలాంటిది అలాంటి బ్రహ్మనేది ఉందా ఎందుకంటే దేశమునందో ఏదైతే ఉందో అది ఒక విశిష్టమైన నామరూపములు కలిగి దేశమునందో కాలమునందో ఉండాలి తప్ప దేశమునందు ఉండదు కాలమునందు ఉండదు నామరూపములు ఉండవు అంటే అటువంటి బ్రహ్మనేది ఒకటి ఉందా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది రెండవ ప్రశ్న ఉంటే ఎక్కడ ఉన్నది అది మళ్ళీ దేశబుద్ధిలో పడిపోయాను చూడండి ఎక్కడ ఉన్నదని అడిగాడంటే దేశబుద్ధిలో పడింది ఉందా అన్నాడంటే అది అది ఏ ఫలానా బుద్ధైతే కాదు ఊరికే సంశయము ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది అది రెండవ ప్రశ్న దేశబుద్ధిని బట్టి వచ్చిన ప్రశ్న అంతకంటే ముఖ్యమైన ప్రశ్న అది ఉంటే నాకు ఎలా అనుభవానికి వస్తుంది నా అనుభవానికి రావాలండి మీ అనుభవానికి రాకుండా ఉంది ఉందంటే కుదరదు మీ అనుభవానికి రావాలి ఒక చేతన పురుషునికే అనుభవానికి వచ్చిందేదో అదే ఉన్నట్టు లెక్క కాబట్టి ఎక్కడ ఉంది అనే మాట తీసి పక్కన పెట్టండి ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి అది ఉందా అసలు ఉందా లేదా అనే సంశయం వచ్చేస్తుంది మాకు నెంబర్ వన్ కాదు ఉంది అయితే మాకు అనుభవానికి అలా వస్తుంది అంటే చూడయా వ్యవహారము అనే మాట ఒకటి ఉన్నది వ్యవహారము అంటే నామరూపములు దేశకాలముల యొక్క సమావేశానికి వ్యవహారము పేరు ఇప్పుడు అయం ఘట అన్నారనుకోండి అయం ఘట అన్నది వ్యవహారం ఎందుకని ఘటహ నామము ఒక రూపము నామరూపాలు ఉన్నాయి అంతేకాకుండా దేశకాలాలు ఉంటాయి అయం ఘట అన్నప్పుడు దేశకాలాలు ఉంటాయి కదండి అయం అంటే అయంలో దేశమున్నది ఇది ఘటము అంటే అయంలో దేశమున్నది కాలం ఉన్నది అయంలో కాలం కూడా ఉంటుంది ఇది అంటూ అంటే తర్వాత ఇంకోటి దేశం ఉంటే కాలం ఉన్నట్టే కాలం ఉంటే దేశం ఉన్నట్టే కాబట్టి అయం ఘట అంటూ ఉంటే దిస్ ఈస్ ఘట దిస్ ఇస్ హియర్ దిస్ ఈజ్ నౌ అని అర్థం ఇది వ్యవహారము ఈ వ్యవహారము పరమాత్మందు వర్తించదు ఇది పరమాత్మకు అన్వయించదు ఓకే అందు గురించే మేము పరమాత్మకు వర్తించదు అంచేతనే పరమాత్మకు ఏమని పేరు అంటే అని పేరు ఇది మాండూక్యకారులు మాండూక్యంలో మంత్రంలో అవ్యవహారియే అనే మాట ఉంటుంది అవ్యవహారీయము పరమాత్మ వ్యవహారయోగ్యము కాదు ఎందుకంటే ఏదైతే నామరూప దేశకాలముల పరిధిలో పడుతుందో అది వ్యవహార్యమవుతుంది పరమాత్మ అవ్యవహార్యము ఇక్కడ శంకరుడు అసంవ్యవహారీయే అన్నారు సముపసర్గ్ చక్కగా వ్యవహరించటానికి వీలులేనిది ఏ బ్రహ్మ కాబట్టి ఏదైతే వ్యవహార గోచరమో అది ఉంటుంది అనేటువంటి దృష్టి నుంచి మీరు పైకి వచ్చేయాలి ఇది వ్యవహార కాదు అయితే వాళ్ళు ఉంటుందని ఉన్నదని ఎలా చెప్పగలవు నువ్వు ఆ సంశయం పెట్టుకోవద్దు వ్యవహార కాదు కనుకనే మేము సంశయిస్తున్నాము ఉందా లేదా వ్యవహార కాదు కనుకనే చూడు వ్యవహార కాదు అయినా ఉన్నది ఎల్లాగా వ్యవహారములకు అధిష్టానమై ఉన్నది అది దట్ సెటిల్స్ బోత్ క్వశ్చన్స్ ఇన్ వన్ గో ఎలాగంటే ఉన్నది అని నిరూపించడం ఎలాగంటే చూడు ఏది లేకుంటే వ్యవహారమే ఉండేది కాదు అది బ్రహ్మ కాబట్టి ఈ వ్యవహారమంతా కూడా అనుభవానికి వస్తోంది దీనికి అధిష్టానము కాబట్టి అది ఆ అధిష్టానం లేకుంటే వ్యవహారం ఉండేది కాదు కానీ వ్యవహారం మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి అధిష్టానము ఉండి తీరాలి ఇదిలాగంటే రైలు వచ్చిందంటే పట్టాలు ఉండి తీరాలి పట్టాలు లేకుండా మధ్యలో మైలు మైలు దూరం పట్టాలు లేవనుకోండి రైలు వస్తుందా కాదు ఇప్పుడు కాకినాడలో రైలు ఎక్కితే మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చేశారు అంటే అర్థమేది పట్టాలంతటా ఉన్నాయి కాదండి అక్కడక్కడ కనపడలేదు పట్టాలంటే ఉన్నాయి హా అంటే రైలు వచ్చింది కనుక అలాగే బ్రహ్మమున్నది హౌ వ్యవహార అధిష్టానము గనుక అసంవ్యవహారీయము గనుక లేదు అనే శంకని వ్యవహారాధిష్ఠానము గనుక ఉన్నది అని తేల్చారు అని ఉన్నది అని ప్రశ్నకి సమాధానం రెండవ ప్రశ్న ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది ఆ అనుభవం ఎక్కడ ఉన్నది అనే మాట తీసేయండి అనవసరం అనుభవమునకు వచ్చేదెలా చూడు ఆ వ్యవహారాన్ని పట్టుకుని నీవు అన్వేషిస్తే అవ్యవహార్యమైన తత్వమునకు చేరుకుంటావు అది వ్యవస్థ ఓకే ఇప్పుడు చూసుకోండి వాచోహ వాక్ వాక్కు వ్యవహారము వాచోహ వాక్ అసంవ్యవహారీయము చిక్షు వ్యవహారము చక్షుషక్షు అసంవ్యవహారీయము అలాగే శ్రోత్రోత్రం అలాగే మనసో మనహ ఇది ఈ అసంవ్యవహారీయము పరమాత్మకు నిర్విశేషము అని ఇంకొక వర్ణన కూడా చెప్పారు నిర్విశేషము అసంవ్యవహార్యము నిర్విశేషము ఏమంటే అంటే దాంట్లో విశేషాలు ఉండవు ఇప్పుడు కన్ను అంద ఉందనుకోండి విశేషముంటుంది ఏమిటి ఇంద్రియము ఒక విశేషం రూపమును తెలుసుకునేది ఇంకో విశేషం ఇప్పుడు చక్షుహా చక్షుఃారా అది ఇంద్రియము కాదు రూపమును తెలుసుకునేటువంటి ఇంద్రియము కాదు రూపమును తెలుసుకునే ఇంద్రియము ద్వారా రూపాన్ని ప్రకాశింపజేస్తున్నది అవుతోందే తప్ప తాను స్వయంగా రూపమును తెలుసుకునే అటువంటి వ్యవహారమునకు చెందినది కాదు కాబట్టి చక్షు ఏదో చక్షుషిక్షు అది కాదు చిక్షు వ్యవహార గోచరము చక్షుషక్షు అసంవ్యవహార్యము చిక్షు సవిశేషము చక్షుషిక్షు నిర్విశేషము తర్వాత ఇంకొక విషయం ఇంకొక జక్తివ్ ఉన్నది సామ్యే అది నాట్ ఓన్లీ చక్షు షశ్చక్షు బట్ ఆల్సో శ్రోత్రోత్రం సమం బల్సో మనసో మన అండాల్సో వాచోహ వాక్ అండాల్సో ప్రాణశ ప్రాణ కాబట్టి అది కేవలము వాక్కునకు మాత్రమే కట్టుబడి ఉండేది అని మీరు అనుకోద్దు ఎలాగంటే ఈ ట్రైన్కి మాత్రమే పట్టాలు కాదు అన్ని ట్రైన్లకి అదే పట్టాలన్నట్టుగా అన్నిటికీ సమానంగా ఉంటుంది అది కాబట్టి మీరు ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలంటే వ్యవహార ఇంద్రియములు వ్యాపారములు ఉండవో వీటికి అధిష్టానముగా ఉండే అసంవ్యవహారీయము ఈ విశేషముల సవిశేషములనన్నింటినీ నిలబెడుతూ ఉండే నిర్విశేషము ఈ తేడాలన్నింటికే అధిష్ఠానంగా ఉండే సమము అది సమము తర్వాత ఇవన్నీ వ్యవహార్యములై ఉండి ఈ వ్యవహార్యములను వ్యవహార్యముండే వ్యవహార గోచరము అని అర్థం వ్యవహార గోచరమైన రూపంగా నిలబెడుతో ఉంటుంది బాప్ కాప్ వీటికి అతిశయించి ఉత్కృష్టమైనది గనుక పారాము అనే విశేషం అది బ్రహ్మ ఓకే అటువంటి బ్రహ్మయందు ఈ వ్యవహారములన్నీ కల్పించబడుతున్నవి ఈ బ్రహ్మని పట్టుకుని ఒక ఉపాధి ద్వారా మీరు వర్ణిస్తారు వాగాద్యుపాధి వాక్కనే ఉపాధి పెట్టండి ఆ బయటపడుతుంది ఆ బ్రహ్మకే పేరు వాగింద్రియమని ఆ బ్రహ్మను ఈ ఒక పన్ను చేతులుగాళ్ళు పన్నులు చేస్తూ ఉంటాయి ఈ చేతులుగాళ్ళు ఉపాధులు ప్రకృతే ఉపాధి ఆ ఉపాధిలో చలనం ఉంటుంది క్రియ ఉంటుంది ఆ క్రియ బ్రహ్మ యొక్క సన్నిధిలో మాత్రమే ఈ క్రియ సంపన్నముకు చున్నది కనుక ఈ చేతులూకాళ్ళు అనే ఉపాధిని బట్టి బ్రహ్మకే కర్త అని వ్యవహారం బుద్ధి ఎందు తెలుసుకునేటువంటి ఒక పవర్ ఉంటుంది విజ్ఞానశక్తి అంటే ప్రమాతృత్వము అంటారు ప్రతివాడు ప్రమాత ప్రతివాడు ప్రమాత ప్రమాత కానివాడు ఎవడో ప్రతివాడు ప్రమాతే చదువుకున్నవాడు ప్రమాతే చదువుకోనివాడు కూడా ప్రమాత దీంట్లో చదువుకోవడం చదువుకోకపోవడం అనే తేడా ఏమి లేదు ప్రమాత అంటే ప్రతీదీ వీడు తెలుసుకుని కొలుస్తూ ఉంటాడు మాంగ్ మానే తెలుసుకోవడం కొలుస్తూ ఓహో ఇది మామిడి చెట్ట అంటాడు అంటే దాన్ని కొలు చేసాడు అంటే ఇతర చెట్లతోటి దాన్ని సెపరేట్ చేశాడు కొలవడం అంటే కదా ఈ ఏడాది పండలేదు అంటాడు ఈ పళ్ళు రుచిగా ఉన్నాయి అంటాడు అంత కొలతే ఇది ప్రమాతృత్వము సో ప్రతివాడు ఒక ప్రమాత ఏమండి సో ఆ ప్రమాతృత్వ ఆ ప్రమాత దృష్ట్యా ఆ ప్రమాతృత్వము అనే ఉపాధి ఎందు ఆ బ్రహ్మను మీరు బ్రహ్మ ఉంటుంది బ్రహ్మ లేకపోతే ఆ ప్రమాతృత్వం అనే బట్టి బ్రహ్మకు జ్ఞాత అంటే ప్రమాత అన్న జ్ఞాతన్న ఓకే అలాగే ప్రతివాడు భోక్త అంటే మనస్సులో మనస్సు జ్ఞానేంద్రియములు కలిస్తే భోక్తృత్వం మనస్సు కర్మేంద్రియములు కలిస్తే కర్తృత్వం విజ్ఞాన శక్తి ప్రధానమైనది జ్ఞాతృత్వం సో ఈ మనస్సు జ్ఞానేంద్రియములతో కలిసి వీడు భోగప్రధానంగా ఉంటాడు భోగప్రధానమైన ప్రవృత్తి ఉంటుంది భోగం అనేది ఒక మూమెంట్ ఇట్స్ ఏ మూమెంట్ సూక్ష్మమైన మూవ్మెంట్ ఆ మూమెంట్ని మీరు ఉపాధిగా చేసినట్లయితే ఆ బ్రహ్మకు భోక్త అని పేరు ఓకే తర్వాత నియంత ఇప్పుడు ఆ బ్రహ్మ ఇప్పుడు సూర్య సూర్యుడు ఉంటాడు సూర్యుడు అలా ఉంటాడు ఆయన అలా ఉండగా భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కరెక్ట్ కక్ష్యలో తిరుగుతుంది ఆయనకి మనము ఈ భూమి కరెక్ట్గా తిరిగేటువంటి సందర్భాన్ని బట్టి సూర్యుడికి ఒక ఉపాధిని కల్పించవచ్చు మనం ఏమిటా సూర్యుడు భూమి తన చుట్టూ కక్షలో నిలబెట్టి త్రిప్పుచున్నాడు అని కల్పించవచ్చు నిజానికి ఆయన అలాంటివేం చేయట్లేదు మరి ఆయన ఏం చేస్తున్నాడు ఏమీ చేయట్లేదు మరి ఏమిటి ఉన్నాడు ఆయన ఉంటే ఆయన ఉండడాన్ని బట్టి గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఈ భూమి చుట్టూ తిరుగుతుంది ఉన్నాడంతే ఇప్పుడు ఇది ఎలాగంటే ఈ చిన్న పిల్లలు తండ్రి పెద్దవాళ్లతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈ చిన్నపిల్లవాడు వీడి చేయో చొక్కాయో పట్టుకుని చుట్టూ తిరిగేస్తూ ఉంటాడు తండ్రిని పట్టుకొని ఓ లాగేస్తూ చుట్టూ ఉంటాడు అయితే తండ్రికి అసలు దృష్టి ఉండదు ఎందుకంటే పిల్లాడు కదా వీడు తర్వాత తండ్రి మనస్సు అలసి లేదు ఇంకొకటితో సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉంటుంది అప్పుడు వీడు ఆ తండ్రి చుట్టూ తిరిగేస్తూ ఉంటాడు అలాగా తండ్రి తిప్పుతున్నాడా లేకపోతే పిల్లాడు తిరుగుతున్నాడా అంటే పిల్లాడు తిరుగుతున్నాడు తండ్రి అని తిప్పట్లేదు సూర్యుడు కూడా అంతే తండ్రి అక్కడ స్థిరంగా నిలబడడం వల్లనే పిల్లాడు తిరగలుగుతున్నాడు గనుక మీరు తండ్రిని ఉపాధి చేసి ఆ రకమైన ఉపాధి చేసి పిల్లవాడిని తండ్రి తిప్పుతున్నాడు అని మీరు అనొచ్చు అలాగే సూర్యుడు భూమిని తిప్పుతున్నాడు అలాగే ఆ ఆత్మచైతన్యము ఈ మనస్సుని ఇంద్రియములని ప్రవర్తిల్లజేస్తుంది అని ఉపాధిగా పెట్టి చెప్తే ఆత్మచైతన్యానికి నియంత అని ప్రశాసిత అని కూడా దానికే పేరు అంటే ఆత్మ చైతన్యానికే అంతర్యామి అని పేరు అందుకోసం నీ ఎంత అన్నారు ఎంత అంటే అంతర్యామి లోపల ఉండి నియమించేవాడు లోపల మళ్ళీ బయట ఈ ఉపాధిని బట్టి బయట అనేది ఒకటి ఉంటుంది బయట ఉండి శాసనము చేసేటువంటి వాడెవరు ఈ ఆత్మ ఈ పరమాత్మే లోపలుండే అంతర్యామి వాడే బయట ఉండే ఈశ్వరుడు వాడే బయట ఉండేవాడు ఈశ్వరుడు లోపల ఉండేవాడు అంతర్యామి నియంతా ప్రశాసిత అదేమిటండి ఒకడే ఒకడే లోపల బయట కూడా ఎలా ఉన్నాడు అంటే ఆయన సర్వవ్యాపి మరి ఆయన లోపల ఉన్నవాడు ఎలా బయట ఉన్నవాడు ఎలా సర్వవ్యాపి అయితే లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు అని అంటే ఉపాధిని బట్టి అర్థమైందండి అది అంటే ఏమిటో చెప్పమంటారా ఉపాధి విశేషణానికి తేడా ఉంది వస్తువులో ప్రవేశించి భేదమును కల్పించేది విశేషణము వస్తువులో ప్రవేశించకుండా భేదమును కల్పించేది ఉపాధి ఉపాధి ఇప్పుడు వస్తువులో ప్రవేశించి భేదమును కల్పించేది ఎలాగంటే ఇప్పుడు కెంపు ఉందనుకోండి కెంపు ఎర్రగా ఉండును ఎర్రదనము ఆ ఎర్రదనం కెంపు లోపల కెంపంతా వ్యాపించి ఉండి మిగిలిన జమ్ స్టోన్స్ కంటే దీన్ని సెపరేట్ గా నిలబెడుతుంది అది విశేషణం విశేషణము లేకపోతే గుణము లేకపోతే ధర్మము ప్రాపర్టీ ఇప్పుడు క్రిస్టల్ పక్కన ఎర్రటి పువ్వు మందార పువ్వు పెట్టారనుకోండి ఇది కెంపులా కనపడుతుంది అప్పుడు కూడా ఈ పువ్వు ఉన్నప్పుడు అదిగో కెంపు అని మనం అనుకుంటాం కెంపు అన్నామంటే అర్థం మిగిలిన జమ్ కంటే డిఫరెంట్ గా దాన్ని మీరు వర్ణించారు కదా ఇప్పుడు దాన్ని కెంపులాగా కనపడేట్లా చేసింది ఎవరు మందార పువ్వు ఆ ఎర్రదనం మందార పువ్వు యొక్క ఎర్రదనం మందార పువ్వు అని కాదు ఎర్రదనం ఈ ఎర్రదనము క్రిష్టల్లో ప్రవేశించి దాన్ని కెంపులా కనపడేట్లా చేసిందా ప్రవేశించకుండా కెంపులా కనపడి ఇట్లా చేసిందా ప్రవేశించదు పువ్వు తీసేసిన వెంటనే మళ్ళీ క్రిష్టలే ఉంటుంది అక్కడ అక్కడ శైల పాఠం చెప్పేప్పుడు ఓ కుండ క్రిష్టలు ఓ తాడు ఉంటాయి టేబుల్ కదా టేబుల్ కింద అది అప్పుడప్పుడు అత్త పువ్వు కూడా పెడతారు వాళ్ళు అప్పుడప్పుడు ఎత్తి ఆ పువ్వు కోసుకొచ్చి పెడతారు నేను నేను కోపడ్డాను ఈ పువ్వులు ఎందుకు కోస్తున్నారని అంటే పువ్వు పెట్టడం మానేసారు ఎందుకంటే పువ్వు పట్టుకున్నప్పుడు ఏదో పువ్వు కోసేశారు చెట్టు నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అని నేను అంటూ అంటే పువ్వుల అలా విసుకుని కూడా ఇంకెందుకు పెట్టడానికి పెట్టడవో అది దాకేమిటంటే పువ్వుని వీళ్ళు కోసారని పువ్వుని ఎందుకు కొయ్యాలని నా దృష్టి అది దట్ దట్ మే నాట్ బి ఫాలోడ్ బై ఎవ్రీబడి బట్ ఎనీవే సో నేనేమంటానంటే ఈ పువ్వు ఎక్కడి నుంచి కోసుకొచ్చారో అక్కడే ఉంటే అది చాలా అందంగా ఉంటుంది మధురంగా ఉంటుంది అది ఈశ్వర సృష్టి అనబడుతుంది అది కోసుకొచ్చి మన టేబుల్ మీద పెట్టుకోలేదు ఇది జీవన సృష్టి ఇది మిథ్యా నేను ఇలా వ్యాఖ్యానం చేస్తూ ఉంటానన్నమాట ఫస్ట్ సో ఆ పువ్వు దాని పక్కన పెడితే అది కొంచెం ఎరగా ఉన్నట్టు వీరు అదుకోవాలి కనపడాలా కనపడము కాదా అదుక్కోవాలి ఇది ఎరగా ఉండేది కోల్డ్ దాన్ని ఉపాధి అంటారు సో లోపల ప్రవేశించి భేదాన్ని కలిగించేది వ్యావర్తకము భేదమును కలిగించడం అంటే వ్యావర్తకము అంతమాట మీకు అనుకూలంగా ఉంటుందో ఉండదు నేను భేదమును కలిగించేది అని చెప్పాను లోపల ప్రవేశించి వ్యావర్తకమైతే అది గుణము లోపల ప్రవేశించకుండా అంటే వితౌట్ బికమింగ్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ వ్యావర్తకమైతే అది ఉపాధి ఇప్పుడు వాక్కు ఉన్నది కన్ను కంటే చెవి కంటే భిన్నము కానీ ఈ వాక్కు ఆత్మచైతన్యమునుందే కాబట్టి ఆత్మ చైతన్యము నుందే ఒక పరిచ్ఛేదాన్ని ఈ వాగింద్రియం కలిగిస్తోంది అయితే మరి వాగింద్రియము ఆత్మ చైతన్యంలో అంతర్భాగం అవుతుందా ఇవి ఉపాధులు అంటే తెలిసిందండి ఇప్పుడు ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశానికి ఘటోపాధిని బట్టి ఘటాకాశం వచ్చింది అయితే ఈ ఘటము ఆకాశము యొక్క ధర్మము అవుతుందా అవదు ఆకాశం యొక్క ధర్మము కాకుండానే ఆకాశమును పరిచ్ఛేదం కనబడేది గనుక ఘటము ఆకాశమునకు ఉపాధి అర్థమైందండి శబ్దము ఆకాశమునకు గుణము శబ్దగుణకమాకాశం అది ఆకాశంలో అంతర్భాగంగా ఉంటుంది శబ్దం అది తేడా ఇవన్నీ ఉపాధులు అర్థమైందండి కాబట్టి మొత్తం వాక్యం అంతా చెప్పేశాను నేను ఆ వాక్యం ఏంటంటే బ్రహ్మ అసంవ్యవహార్యము నిర్విశేషము సమము ఈ ఉపాధులన్నిటికంటే అతీతమైనది అటువంటి బ్రహ్మ ఈ ఉపాధులన్నీ కూడా ప్రవర్తిల్లుచున్నవై ఉన్నాయి ప్రవర్తిల్లుతో ఉన్నాయి అంటే ఉపాధుల యొక్క చలనమునకంతకు బ్రహ్మయే అధిష్టానము తర్వాత ఎక్కడైతే మీరు కర్తా భోక్త విజ్ఞాత ప్రశాసిత నియంత అని తృచిప్రతయాన్ని ఎక్కడెక్కడైతే మీరు ప్రయోగించి కర్తా భోక్త ఇత్యాది విశేషణ ఇత్యాది స్టేటస్లను మీరు పెట్టి ఇదిగో కర్త ఇదిగో భోక్త ఇదిగో నియంత అని అంటున్నారో అవన్నీ కూడా బ్రహ్మయే వాస్తవంలో అవి ఏవి కూడా బ్రహ్మ కాదు మరి ఏవి కూడా బ్రహ్మ కాకపోతే అవన్నీ బ్రహ్మలా అయింది అంటే ఉపాధులను బట్టి అయినది ఓకే అటువంటి బ్రహ్మ అది బ్రహ్మ అంటే ఆ విజ్ఞానమానందం బ్రహ్మ అది కూడా ఈ అది స్వరూపం ఉపాధులను బట్టి కర్త భోక్త విజ్ఞాత ప్రశాసిత ఇవన్నీ అయింది స్వరూపం ఏమిటి విజ్ఞానం ఆనందం అది బ్రహ్మ యొక్క స్వరూపం విజ్ఞానం అంటే జ్ఞప్తి అని అర్థం శుద్ధ చైతన్యము ఎరుక తెలియువాడు అనేది ఆ ఎరుకలో ఒక పర్టికులర్ ఆ ఎరుకని మీరు పర్టికులరైజ్ చేస్తే ఏమొస్తుంది తెలియవాడు ఎరుకని పర్టికులరైజ్ చేస్తే తెలియబడేది అనేది వస్తుంది ఇప్పుడు ప్రకాశము తెర మీద పడుతూ ఉంటుంది సినిమాలో ప్రకాశము తెర మీద పడుతుంది ఆ ప్రకాశంలో ఏమైనా విశేషాలు ఉన్నాయా లేవు మధ్యలో ఫిల్మ్ పెట్టారనుకోండి ఈ ఫిలింలో ఇక్కడ హీరో బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ ఆ ప్రకాశాన్ని పర్టికులరైజ్ చేస్తుంది మీకు హీరో కనపడతారు ఇంకా ప్రకాశం కనపడదు హీరో సి ప్రకాశం ఎనీ మోర్ సీ హీరో ఈ పక్కన హీరోయిన్ ఉంటుంది ఆ బొమ్మ పరిచ్ఛన్నం చేస్తుంది ప్రకాశాన్ని అప్పుడు మీకు హీరోయిన్ కనపడుతుంది సో యూ ఎండ్ అప్ సీన్ హీరో అండ్ హీరోయిన్ అంతకుముందు మీరేం చూశారు ప్రకాశమును చూశారు ఇప్పుడేం చూస్తున్నారు హీరో హీరోయిన్ చూస్తున్నారు అంతకుముందు ఏముంది ప్రకాశం ఉన్నది ఇప్పుడు ఏమున్నది ప్రకాశం ఉన్నది కానీ మీరేం చూస్తున్నారు హీరో హీరోయిన్ చూస్తున్నారు కాబట్టి హీరో హీరోయిన్ అనే పరిచ్ఛేదమును ఈ ఫిల్మ్ పట్టుకొచ్చింది ఈ ఫిల్మ్ ప్రకాశంలో అంతర్భాగమై పరిచ్ఛేదాన్ని పట్టుకొచ్చిందా కాదు ఇప్పుడు కత్తి పండుని మొక్కలు చేసినప్పుడు పండులో ప్రవేశించి ముక్కలు చేస్తుంది ఆ విధంగా ఈ ఫిల్ములో ఉన్న బొమ్మను ప్రకాశాన్ని ముక్కల చేసి అక్కడ హీరో హీరోయిన్ కింద పెట్టాయా లేదు ప్రకాశంలో అంతర్భాగం కాకుండానే ప్రకాశమును పరిచ్ఛిన్నము చేస్తూ ఉంటాయి ఆ బొమ్మలు కాబట్టి వాడికి ఉపాధులు అంటారు ఓకే సో కాబట్టి ఇప్పుడు అక్కడ హీరో అన్నప్పుడు హీరో ఎవరు ప్రకాశమే హీరోయిన్ ఎవరది ప్రకాశమే ఈ ఇప్పుడు ఈ ప్రకాశం ఎప్పుడు హీరో అయిందా ఆ హీరో అవలేదండి మరి అయితే మరి హీరో ఎవరంటే ప్రకాశమేం చెప్తావే అంటే అవును మరి హీరో ప్రకాశమే ఇప్పుడే కదా నువ్వు ప్రకాశం హీరో అవలేదన్నావు మళ్ళీ హీరో ప్రకాశమే అంటారు ఏంటి దీన్నే ఉపాధి అంటారు ఓకే దీనికి ఒక అసే పిల్లవాడు చేయకాలింది వాడిని ఇప్పుడు చేయబట్టాడు చేయకాలితే తల్లి మనస్సు చాలా కష్టపడింది ఆవిడ చేతిని కడిగేదో మందు ఏదో రాసి అగ్ని ఎలా తీసింది ఎరే అగ్ని అండి ఆవిడ ముందు అగ్ని గడగడ ఉనికిపోయాడు ఏమ్మా అన్నాడు మా మా అబ్బాయి చేయి ఎందుకు కాల్చేవరా అని అడిగింది అడిగితే అమ్మ నేను కాల్చలేదు నాకు తెలీదు సుమా సంగతి నేను చేయ నేను కాల్సనే లేదు చూడు ఆవును కాలింది ఎవరు కాల్చారు మరి నేనే కాల్చాను ఎందుకు కాల్చేవు చెప్పు అంటే అమ్మ నేను కాల్సనే లేదు అదేమిట్రా ఇంతకు ముందే కాల్చేయ కాల్సలేదంట ఏంటి అది సంగతి ఒక అర్థమైన దో అలా ఏంటా అదే ఆ కథ కాబట్టి ఈ కర్త అన్నది అలాంటిది కాలడానికి కర్త ఎవరు అగ్ని కాదు మరెవళ్ళు కర్త చెప్పండి నీకు తెలివితేటలు ఏమిటో నేను చూస్తా ఎవరు పిల్లవాడు కర్త పిల్లవాడు కాల్చాడా కాల్చబడ్డా కాల్చాడా కర్త ఎవరు ఎవరు కర్త అగ్నియే కర్త ఇంకా ఇంక వేరే కర్త ఎక్కడి నుంచి వస్తుందండి అగ్నియే కర్త మరి అగ్ని కర్త కాదన్నావు కదా కర్త కాదు వాస్తవంగా వ్యవహారంలో కర్త స్వరూపంలో అవ్యవహార్య కర్త కాదు గుణం కూడా దాంట్లో ప్రవేశించేదేం కాదు కల్పితమే అంచేతనే ఈ కర్తృత్వం అన్నది అది దట్ ఈస్ ది ములకిరీటం కర్తృత్వం మనం పెట్టుకోకూడదు కర్తృత్వం నేను కర్తను అన్నాడే పడిపోయాడు ఎంత సంవత్సరాలు అయితే దీని మీద గుహాప్రవిష్టాధికరణలో చాలా అందమైన విచారం ఉన్నది నేను చెప్పాను పాఠం సో గుహాం ప్రవిష్టం ఆత్మానౌహి అంటే సూత్రం సో అయితే వారు కర్త ఎవరు జీవుడు కర్తయ్యా కాదు Everything is done upon Him. If we have surgery, we have surgery, we have surgery, we have surgery, we have veda karta. Veda karta is <laughs> kriyamānuda. Kriyamānuda karta is <laughs> a veda. Veda is the surgery, veda is not a veda. Veda is the sāntakam-barata-da-kaikam, I am a karta. సంతకం వీడి పెట్టాడా వీడు పెట్టించబడ్డా పెట్టించబడ్డాడు ఆ పరిస్థితులు వీడి చేత కల్పించే కాబట్టి వీడు కరెక్ట్ కాదు సర్జరీకి వీడు కరె కాదు జీవుడు కర్త కాడు దేనికి కరెక్ట్ సో నేను యాభై ఏళ్ళు బతికాను వీడి వీడు వీడు బతికాడా బతికించబడ్డాడు వీడు కర్మ తప్ప కర్త ఎన్నడూ కాదు మరి కర్త ఎవరు అంటే దేవుడు కర్త అన్నారు అంతే కదా ఇంక మిగిలిందదే కదా నాహంకర్త మరి హరికర్త అంటే వీడు చేసి తప్పుడు పనులన్నింటికి కర్త ఎవరయ్యాడు ఇప్పుడు హరి అయినాడు వీడు చేసే మోసాలకి అన్నిటికీ హరికర్త చేసి తప్పు పనులన్నింటికీ హరికర్త పుస్తకం ఒకటి రాసి పుస్తకానికి కర్త హరి అని అంటే ఈ పుస్తకంలో తప్పులు మరి ఎవరు రాసినట్టు హరి రాసినట్టు అవుతుంది కాబట్టి నాహంకర్త హరిహ్కర్త హరి కర్త ఎలా అవుతాడు చదవలేదా భగవద్గీత కర్తారమపిమాం విద్ధి అకర్తారమే హరి హర్త కాదు నేను కర్త అనుకుంటా అనుకో కొద్దిసేపు అనుకో అభ్యంతరమే అనుకో కర్తారమపిమాం విద్ధి బట్ ఐఎం నాట్ బి కర్త మరైతే కర్త ఎవరు జీవుడు కర్త కాదు దేవుడు కర్త కాదు ప్రకృతి కర్త ప్రకృతి కర్త ఎలా అవుతుంది జడం కదా ఆ తలుపు కర్త అవుతుందా ఈ గోడ కర్త అవుతుందా ప్రకృతి కర్త కాదు మరి కర్త ఎవరు అంటే శంకరుడు అన్నారు కర్తృత్వం అనేది మిథ్యు నో కర్త అదే కాబట్టి జగత్తు కర్తృత్వం మిథ్య అయితే ఇంక జగత్తే ఉంటుంది అది అది మిథ్యాలంటే చాలా చాలా ఫ్రీ మైండ్ ఉండాలి కండిషన్డ్ మైండ్కి ఇప్పుడు నేను చెప్పిన విషయాలంటే విషయాలు అవి రానే రావు చాలా ఫ్రీ మైండ్ ఉండాలి ఆ వాక్యం ఒక్కసారి అందాము సో స్వరూపం ఆయన స్వరూపం ఏమిటి విజ్ఞానము విజ్ఞానం అంటే జ్ఞానం అన్నా విజ్ఞానం అన్నా విజ్ఞప్తి అని అర్థం ఎరుక ఆనందము ఆనందం అంటే పూర్ణము అని అర్థం విజ్ఞానం ఆనందం ఇసి ఆనందం అనేది ఇప్పుడు మీరు లడ్డూ నోట్లో వేసుకున్నారు అబ్బా ఆనంద అని అంటారు అది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రూపంగా ఆనందాన్ని మీరు అనుభవించారు అది వచ్చిపోయే ఆనందం సుఖం అంటారు వచ్చిపోయే సుఖం అది ఆనందం అనే ప్రధానికి అర్థం కాదు ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అది బాహ్యమే అవుతుంది అదర్ అవుతుంది అది వచ్చిపోయే సుఖం అది కాదు అంటే తన స్వరూపము ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు గులాబీ ఉంది గులాబీకి పరిమళము అది పరిమళము దానికి ఏది ఉంటుంది దానికి ఏది స్వరూపం అయితే ఆ గులా మీరేం చేస్తారు పరిమళాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు దేట్ ఫర్ గులాబీ మీరు ఎంజాయ్ చేసి పరిమళాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి గులాబీ కూడా పరిమళాన్ని ఎంజాయ్ చేస్తుందా చేయదు గులాబీ పరిమళాన్ని ఎంజాయ్ చేయదు మరి అయితే గులాబీ ఈజ్ ఇట్ మిస్సింగ్ పరిమళం అయ్యో మిస్ అయిపోవడం ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ పరిమళ అయితే మరి పరిమళాన్ని ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేయడం దెన్ వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ పరిమళ అంటే ఈ ఆనందం అలాంటిది ఈ వచ్చిపోయేదాన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఎంజాయ్ చేయడం అన్నట్టు ఉండదు అంచేతనే ఆనందము శాంతి స్వరూపముగా ఉంటుంది లేదా వచ్చిపోయే సుఖం ముందు చూసారా శాంతి ఉండదు అశాంతిగా ఉంటుంది ఎడ్డూ చాలా బాగుందని వాడు ఎగిరి గెలిపేస్తుంటే అది అశాంతి తప్ప శాంతి ఉండదు అంచేతనే మీరు లోకల్లో ఈ ఆనందము సుఖము అనే పేరుతోటి చాలా హడావిడిగా ఉంటారు బాణసంచే కలుస్తూ ఉంటాడు వాడు ఎంత హడావిడిగా ఉన్నాడో చూడండి ఏమిటి రాంటే ఆనందం ఉండాలి అది అలా ఉంటుంది గులాబీ యొక్క పరిమళము ఎలా ఉంటుంది అది దాని యొక్క సత్తు కంటే భిన్నంగా ఏమి దాని సత్తే సుగంధము సుగంధమే సత్తు దాని స్వరూపం అది అలా ఆనందం స్వరూపం అని చేతనే జ్ఞాని డజంట్ బికమ్ హ్యాపీ సపోజ్ ఇది బికమ్స్ హ్యాపీ అనుకోండి దెన్ హీ అన్బికమ్స్ బికమ్ అయింది అన్బికమ్ అవ్వాల్సి ఉంటుంది హీ డజంట్ బికమ్ హ్యాపీ హీ ఈజ్ హ్యాపీ నో హీ ఈజ్ నాట్ హ్యాపీ హీ ఈజ్ హ్యాపీనెస్ అది దాని అర్థం ఈజ్ హ్యాపీ అనుకోండి దెన్ వాట్ హీ బికమ్స్ he becomes he is unhappy yede put kon he is happy he is, he is unhappy. unhappy he becomes happy he becomes unhappy he is happiness meeka deentlo meeku adjectiveu kaadu raavadam ledu povadam undi he is happiness anche athane gyani happy avadu yani happy avadu మీరు మనిషి అవుతూ ఉంటారా ఎప్పుడైనా మీరు మనిషి అవుతూ ఉంటారా మీరు మనిషి అవ్వరు ఎందుకు అవ్వరు అహే మనిషల్లా అవుతాను నేను ఐ ఆమ్ ద మనిషి అలాగే జ్ఞాని హ్యాపీ అవ్వడం బికాస్ హీస్ హ్యాపీనెస్ ఇట్స్ విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఓకే ఇది ఈ చర్చ అవ్వాలి ఈ చర్చ అవ్వకపోతే మీరు ఈ శాస్త్రం ఎక్కడికి దీంట్లో అనేక అంశాలు నేను కవర్ చేసేసాను మీరు వీటిని జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకుని రేపొద్దున్న ఎవరికైనా పాఠం మీరు ఇలా చెప్పగలగాలి అంతేగాని విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఏదో పడిపోయే మాటలు తలాతో కాలేజీ మాటలు నాకు చెప్పి హార్మోనీ పెట్టి విజ్ఞానం ఆనందం ఆనందం బ్రహ్మ బ్రహ్మ విజ్ఞానం అనే హార్మోనీ నడిపించి మన దాని ప్రసాదం తీసుకుని ఉండకూడదు నేను ఎంతసేపు మాట్లాడాను ఎవరి వన్ ఆఫ్ హూస్ వుడ్ బీ ఏబుల్ టు డూ దాట్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ Take up that sentence and speak upon it for one hour. I will see. Then you have understood something. You tell what I said, you tell. Then what? Okha sara vākhyam undamu. ై వాచోహవాక్ చక్షు శ్రోత్రోత్రనసో మన కోక్త प्रशासिता నియంత ప్రశాసి విజ్ఞానమానందం బ్రహ్మాదయ సంవ్యవహారా ే నిర్విశేషే పర సా బ్రహ్మణి ప్రవర్తన్ తాంత ఆత్మానమ నిర్విశేషి ఇవ శబ్దా తదే బ్రహ్మత్వ విధి అది మాత్రమే బ్రహ్మ అది మాత్రమే ఎవకారం ఎప్పుడైతే పెట్టారో సంథింగ్ ఎల్స్ ఈజ్ నాట్ బ్రహ్మ అని చెప్పడం కోసం దాన్ని పక్కన పెట్టు అని చెప్పడం కోసం ఇప్పుడు ఏవో వాడు ఏదో ఏదో తినడానికి ప్రయత్నం చేస్తుంటే అవేమీ కాదు ఇది మాత్రమే అంటే ఇది మాత్రమే తినాలి అంటే అర్థం అవేమి తినదగ్గవి కావు కాబట్టి బ్రహ్మ బ్రహ్మని ఊరికే దేవుడు దేవుడు చెప్పేసి ఊరికే పరుగులు తీసే అటు మీ స్వరూపమే దైవము అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఆ వాక్యం రేపే ఫినిష్ అవుతుంది ఓం పూర్ణమద పూర్ణమిం శాంతి శాంతి శాంతి అదే రేపు కాదు ఎల్లుండే రేపు వ్యా